కీర్తన సంఖ్య రెండు వందల తొంభై నాలుగు దైవము నెరగము తత్వము దలచము చేరక్షించి దివో పాపము పుణ్యము పైకొను దేహము కోపము శాంతపు గుణములదీ ఓపిక ఓపములుదుట చూపెడివి చేపట్టుకైటుచెలగేమిదివో వెలికినిలోనికి వెడిసేటి ప్రాణము చెలువలు వేండ్లై చల్లెడిది తెలివికి నిదురకుతేపైయున్నది బలిమిచేపట్టుగా బ్రతికేమిదివో పరమును ఇహమును బట్టిన జీవుడ పొరుగుకునింటికి పొత్తైతి గరిమల శ్రీవేంకటపతి శరణని నిరతపూ మహిమల నగడే మిదివో